పరమాత్ముడు సర్వపరిపూర్ణుడు సురలకు నరులకు చోటయిన్నాడు కన్నుల కంటానే కడుమాటలాడుతానే తన్నుగానివానివలె దాగియున్నాడు అన్నియుంటానే అట్టే వాసనగొంటానే వన్నెల నూనె కుంచెమువలెనున్నాడు తనువులు మోచియు తలపులు తెలిసియూ ఎనసియు నెనయక ఇట్లున్నాడు చనకి మాయకు అయి జీవునికి జీవమై మనసి పూసల దారమువలెనున్నాడు వేవేలు విధములై విశ్వమెల్లానొకటై పూవులు వాసనవలె బొంచియున్నాడు భావించ నిరాకారమై పట్టితే సాకారమై శ్రీవెంకటాద్రిమీద శ్రీపతయిన్నాడు